మనలో ఏమీ లేదు రాబట్టుకోవడం ఏంటంటే ఆ జ్ఞానం కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పినటువంటి అర్థవాదంతో మనం దాన్ని కొన్ని వదులుకుంటూ కొన్ని అలవాటు చేసుకోవాలి వదులు వదులుకునేదాన్నేమో యమము అంటాము కొత్తగా అలవాటు చేసుకుని దాన్ని నియమం అంటాం యమ నియమాల ద్వారా అష్టాంగ యోగం ద్వారా కొంత అభ్యాసం చేసి జానధారణ సమాధి స్థితిలో అనుష్ఠానంలో నేను నువ్వు సంసిద్ధపరుచుకుంటే అంతవరకు చే మాట వరకు చెప్తే అవ్వలేదు ఈ ఆరు లింగాల పద్ధతి పోతేనే అవుతుంది కాబట్టి ఈ ఆరు లింగాల్ని ప్రతిపాదనగా ఈ ఒక్క పేదతో ఈరోజు చెప్పడం జరిగింది రేపటి నుంచి ఉపక్రమ సంహారములు దాని యొక్క ఏకత్వం అనే లింగాన్ని దాని తర్వాత ఇంకొక రోజున అభ్యాసలింగాన్ని ఇంకొక రోజున అపూర్వత లింగాన్ని ఫలలింగాన్ని అర్ధవాదలింగాన్ని ఉపపత్తిని ఈ రకంగా భాగ భాగ భాగవద్గీతని ఈ లక్ష్మణాచార్య గారు మీకు ఆత్మసామ్రాజ్యాన్ని పరిపాలించడానికి ఈ మనోరాజ్యాన్ని వదిలి ఆయన పెట్టినటువంటి విధి విధానం ఇదంతా కాబట్టి ఈ పద్ధతిలోనే మనం గనక వెళ్తే తప్పనిసరిగా గ్రంథం పూర్తయ్యేలోపు మనం కోహం అనే ప్రశ్నకి సోహమను జవాబు సిద్ధిస్తుంది అనేటువంటిది గ్రంథకర్త యొక్క అభిప్రాయము తాత్పర్యము భగ భగవద్గీతలో కూడా అటువంటి తాత్పర్యమే ఉన్నది అనేటువంటిది చెప్తున్నారు కాబట్టి ఈ స్వరాజ్య భగవద్గీత అనేది షడ్విధ లింగాల పద్ధతిలో శ్రవణ మనన నిధిజ్యాస పద్ధతులు తీసుకెళ్తాడు అనేది పీఠికలో ఉంటుంది ఆ తీసుకెళ్తాం మళ్ళీ ప్రథమ ప్రథమాధ్యాయం దగ్గర నుంచి పద్దెనిమిది అధ్యాయాల్లో ఈ కాన్సెప్ట్ తోటి మనం అధ్యాయులు తా తాత్పర్యం చెప్పుకుంటూ నడవాలి ఇక్కడికి ఒక కాన్సెప్ట్ వరకే మనం తీసుకుందాం మనం అనుకున్న టైంకి ముందో వెనకం ఒక నిమిషాలు లేట్ అవ్వచ్చు పది నిమిషాలు ముందుగా అవచ్చు దాన్ని ముగించేసి రేపు ఒక కొత్త కాన్సెప్ట్ మొదలు పెడదాం రేపు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఉపక్రమం అంటే ఏంటి ఉపసంహారం అంటే ఏంటి ఆ రెండింటి యొక్క ఏకత అంటే ఏంటి దాన్ని మొదలు పెడదాం దీంట్లో నేరుగా భగవద్గీతలో ఉపక్రమంలో ఉన్నటువంటి ప్రథమాధ్యాయంలో ప్రథమ శ్లోకము ఉపసంహారంలో ఉన్నటువంటి పద్దెనిమిదో అధ్యాయంలో ఆఖరి శ్లోకం పెట్టి వాటి యొక్క అర్థాలు వాటి యొక్క ఏకత్వాన్ని ఎలా మనం సమకూరుస్తామనే దాంతో రేపు రేపు మనం చెప్పుకుందాం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణదాయ పూర్ణమివశిష సత్ శాంతి శాంతి శాంతి